మాత్రం నీ పాదంలోకి వెళ్ళా సూత్రాలు దేవా ఈ మధ్యకాల సమయం దేవాసినప్పుడుగా ఇచ్చినటువంటి అపర్చునిటీ బట్టి మీకు వందన స్తోత్రాలు దేవా మీకే మైనా ఘనత ప్రాబ్లం కలగాలి మాత్రమా ప్రతి ఒక్క చివరి చిత్రం కృష్ణుని గర్తించారు జాబ్ లో ప్రతి ఒక్క మీరే ఉండి స్వస్థ పరిస్థితి దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాసే మాత్ర తీవ్రంగా ఉంది మాత్రమే ప్రతి ఒక్క దాంట్లో ఈ వైరస్ వల్ల దేవాస్యం మాత్రమా ఎవరు ఎటువంటి పని చేయకుండాన్నారు మాత్ర ప్రతి ఒక్క దాన్ని మీరు నిర్మూలంగా చేయండి మాత్రం మీరే పెట్టింది కాబట్టి మీరే తీసివేయండి మాత్రమా దేవాస్య ప్రతి ఒక్క వ్యాక్సిన్ కూడా ప్రస్తున్నాను మాత్రమా దేవాస్యం అప్పుడు ప్రతి ఒక్క వ్యాక్సిన్ మీలో మారని మాత్రమా ఎవరికి ఎటువంటి ఆని కలకు సాం చేయండి మాత్రమా ఖాళీ దేవాయస్యం మాత్రం అది డబ్బులు అది తీశారు మాత్ర దేవాయస్యం మాత్ర అటువంటి తీసుకోండి మాత్రమా ప్రతి ఒక్క చికిత్స తీసుకున్నా గద్దించండి మాత్రమా ఈ వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయడం మాత్రమా నేను కూడా వచ్చిందా దీన్ని దీంట్లో పాల్గొనే బాగ్య మాకు దాన్ని గ్రహించడం మీకు ఇంకా నీ వాక్యం పాటల ద్వారా దా ప్రతి ఒక్క దాంట్లో మీరు ఆది నుంచి అంత మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఏ సుక్రెస్ పేట వాడికి కొంచెం నమ్ముతండి పాట పాడుతుంది ములు నే నడచిన వేలలలు గాడందకారములు ఏ నడచిన వేలలో కంటి పాప వాళ్ళ నన్ను కొను కాక కాపాడు ప్రభువైన ఏసునకు జీవితమంత పాడెదను ప్రభువైనసునకు జీవితమంత పాడెదను జడియను బెదరను నా ఏ గిడియను బెదరను నా ఏ నతుండగా మరణ పులోయలలో నేనడిన వేలలో మరణ పులోయలలో నేనడిన వేలలోయో నీ దోడు కరాయు దండము ఆదరించును నాగి పొలుచున్నది చూదాత్మతో నింపెను నాగి పొలుచున్నది చూదాత్మతో నింపెను చెడియను బెదరను నుండగా గిడియను బెదరను నాయ సునతుండగా అలలా తు కొట్టబడినా నానా వాళ్ళు నీ నుండ అలలా తో కొట్టబడినా నానా నీ నుండగా ప్రభు ఏసుకృపణను విడువాక కాపాడును ప్రభు ఏ సుకృపణను విడువాక కాపాడును ఆభమిచ్చిను ఆ దీ చెను ఆ భయం ఇచ్చినన్ను జడియను బెదరను నా ఏనాండగా జిడియను బెదరను నా ఏనాండగా పర్వతములు తొలగినను మేచలు తరలినను పర్వతాములు తొలగినను లు తరినను నీ కృపనను విడవదు నీ కనికరంతో లగాదు నీ కృపనను విడవదు నీ కనికరం తొలగాదు నీ నీత్య సమాధానములే నన్ను నడిపించును నీ నీత్య సమాధానములే నన్ను నడిపించును జిడియను బెదరను నాయే సునతుండగా జడియను బెదరను నాయే సునతుండగా గాఢంధకారములు నే నడచిన వేలలో తారములు నీనచిన వీలలో కంటిపా పవల నన్ను కొనుకా క కా పడును కంటి పాపవలు నన్ను కొనుకా కపడును ప్రభువైన జీవితమంత పాడెదను ప్రభువైనా ఏసునకు జీవితమంత పాడెదను జడియను బెదరను నా ఏనతో నుండగా జడియను బెదరను నా ఏనతో నుండగా అలలు హలో వి పరశుధరవాగు తండ్రి మీకు వన్నాన్నైనా మహమ్మధ రవి దేవ మహిమ స్వరూపి మీకు ప్రతిజ్ఞతలు తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో పర్వ మీ యొక్క వాక్యాన్ని జానిస్తుండగా మీ యొక్క పరశుధాన విప్పదయించండి వాక్యంలో మీ సత్యాన్ని గ్రహించి దాన్ని ప్రక్కనగా జీవించి బిళ్ళగా అనుగ్రహించండి ఆనికులను ముట్టండి స్వస్థపరచండి అద్భుతాలు చేకూర్చి మీరు ఆక వర్షిదా పరుచుకోమని ప్రతి చోట శాక్షనాలు పెట్టుకోమని స్థానంలో ప్రార్థిస్తాం తండ్రి మనం ప్రజ్ఞాన అద్యాన్ని ఆరంభించి ఇది రెండవ రోజు అయితే ఐదవ అధ్యాయము లో ఏం చేస్తామంటే నాలుగవ అధ్యాయం వరకు ఆ ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఐదవ అధ్యాయంలో మన ప్రభు యొక్క ప్రాధాన్యత మన ప్రభు సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం దాని తర్వాత తండ్రి కొడి పారుశ్రామన కూర్చున్నవాడు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం తర్వాత తండ్రి చేతిలో కుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని మీ పుట్టకు యోగిడు ఇతను ఒక్కడే ఎందుకంటే సమస్త సృష్టిలో పాపపు జీవితం నుంచి విడుదల కల్పించిన వాడు ఇతను తనంతట తానే ఆ ప్రాణాన్ని పెట్టింటూ తనంతట తానే దాన్ని తిరిగి తీసుకున్నట్లు మనం చూస్తాం తను చెప్పి నాకు ఆ అధికారం కలదన్నాడు కాబట్టి తన అధికారానికి తగినట్లు వాటిని పెట్టింటూ తీసుకున్నాడు కూడా కాబట్టి చరిత్రని ఆ చరిత్రని స్థిరపరచిన వాడితాను అందుకే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటాం కదా బీసీ ఏడి అంటాం బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం అంటాం ఆ క్రీస్తు శకం అంటే క్రీస్తు తర్వాత అంటాం చరిత్రనే డివైడ్ చేసి పడేసారు కానీ మనుషులకు ఇష్టమే లేదు అట్లాంటిది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని వాడతలేరు ఈరోజు వాడకుండా బిఫోర్ కామనీరా ఆఫ్టర్ కామనీరా అని రాస్తున్నారు అంటే ఈ లోకము ఆయనని అసహించుకుంటుంది అన్నట్టు ఆయన ఎందుకంటే చరిత్రని విడదీసిన వాడు అతను చరిత్రని నిర్వర్తించిన వాడు అతను వేల సంవత్సరాల నుంచి ఉంటున్న యొక్క సృష్టికి అర్థం ఇచ్చిన అతను కాబట్టి అతనికి సంబంధించిన విషయాలు మనము ఇక్కడ మరీ దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా సమస్త చరిత్ర ఆయన చేతులను లిఖించబడింది ఆ పుస్తకంలో ఉంది సమస్త చరిత్ర ఏం జరగబోతుంది ఎందుకంటే మనము బూరల తీర్పు ధ్యానించినప్పుడు మొదటి బూర కుదినప్పుడు ఏం జరుగుతుంది అలాగే ఏడవ బూర వరకు ఏం జరుగుతుంది అన్న విషయాలని మనం అక్కడ దీర్ఘంగా చూసినాం అదే రీతిగా ఈ పుస్తకంలో కూడా అంతే చరిత్ర గురించి ఉంటుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది కానీ మనకి తెలుసు ప్రభు వాక్యం ప్రకారంగా దేవుని దృష్టిలో టైం ముందుకు వెనకలికి వెళ్తూ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఏం భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎప్పుడు చరిత్రలో ఉంది అది అది ఎవరి వల్ల కాదన్నట్టు దాన్ని గ్రహించడం అందుకే ప్రభుకి తప్ప ఎవరికి యోగ్యత లేదు దాని ముద్రలు విప్పడము ఆయన ఒక్కనికే సహాయం సరిపడదన్నట్టు ఎందుకంటే చరిత్రని స్థిరపరిచిన చరిత్రని విడదీసిన వాడైనానే ముగించేవాడు కూడా ఆయననే కాబట్టి ఆ ముద్రలు గల ఆ ముద్రలు గల పుస్తకంలో చరిత్ర సంబంధించినవి భవిష్యత్తు సంబంధించినవి అందుకని ఈ లోకస్తులు ఆ చరిత్రని తారుమారు చేయడానికి ఆయన పుట్టుకని తారుమారు చేస్తున్నారు ఆయన మరణాన్ని తారుమారు చేస్తున్నారు ఆయన మరణించలేదని తారుమారు చేస్తున్నారు ఆయన తిరిగి లేలేదని తారుమారు చేస్తున్నారు ఎవడేం చే దృష్టికర్త చరిత్రను ఎవడు మార్చగలడు ఎవడు మార్చలేడు కాబట్టి ఈ పుస్తకంలో ఎవరి పేర్లు ఉంటాయో వాళ్ళను శాశ్వతంగా ఆయన కాపాడతాడు విమోచన కల్పిస్తాడని చూస్తే అయితే ఐదవ అధ్యాయం నుంచి మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే మొదటిదిగా ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి ఎటువంటి శిక్షలు రాబోతున్నాయి అనేది మొదటిదిగా రెండవదిగా ఆయన ఏ రీతిగా తన బిడ్డల్ని కాపాడబోతుండో అది మనం సునాయసంగా అర్థం చేసుకోగలం ఎందుకంటే ఒక తరాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ప్రకటన గ్రంథం అంతా చూసినాం మనం మొదటి మూడు గుంపులు ఏమవుతాయి నాలుగో గుంపు ఎక్కడ ఉంటుంది ఆయన చెంగున ముడివేయబడింది కాబట్టి ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా ఆయన చెంగున ముడివేయబడ్డ వాడికి ఏమి కాదన్నట్టు అనేసి నిర్లక్ష్యం కూడా మనం జీవించాం ఉదాహరణకి నేను ఆయన చెంగున మాస్క్ పెట్టుకోకుండా తిరగనకి అది నిర్లక్ష్యం అన్నట్టు అంటే అహం చూపించడం అన్నట్టు ఈ లోకపు ఆ ధర్మాన్ని కూడా మనం పాటించాల న్యాయాన్ని కూడా పాటించాల ట్రాఫిక్ రూల్స్ పాటించాలా ప్రతి రూల్స్ పాటించాలా మనం లేకపోతే ఈ లోకం వాన ఆధీనంలో ఉంది వాన రూల్స్ నువ్వు ధిక్కరిస్తే వాడు సునాయాసంగా నేను పట్టుకుంటాడు జరగబోయే దేవుని జరబోయి వాడు నీ మీద నేరలు మోపుతాడు వాడి రూల్ పాటించలేదు కాబట్టి యాక్సిడెంట్ చేసిన కాబట్టి ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలనేది ఆ అంశం జ్ఞాపకం చేస్తుంది అయితే ఈరోజు నేను ఒక వాక్యాన్ని చూపించేసి ముగిస్తాను సమయం గడపను ఎందుకంటే నేను చాలా దూరం ట్రావెల్ చేయాలి లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను అది ఆ రోజు నుంచి ఎప్పుడైతే చెప్పబడిందో వాక్యము ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇప్పుడు ఈ ఐదవ అధ్యాయం ధ్యానిస్తుంటే అది ఆరంభమవుతుంది అన్నట్టు లేవియా ఐదు కదా ఆది నిర్గమకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఒక విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం ఇక్కడ ఈ లేవియా ఖాండంలో చెప్పబడుతుందంటే వాక్యము ముఖ్యంగా ఇరవై ఆరవ అధ్యాయం లేవ్యకాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో ఒక ముఖ్యమైన వాక్యాన్ని మనం చూస్తాం ఆయన ఏం చెప్తుందంటే మొదటి వచనంలో మీరు విగ్రహం చేసుకోకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు నేను మీ దేవుణ్ణైన యోహోవాను నేను నియమించిన విసంధనంలో మీరు ఆచరిపోలను అంటే ఇవన్నీ జ్ఞాపకం చేస్తుండే పది ఆగిలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింప వాళ్ళను నేను యోహోవాన్ కాబట్టి ఆయన పరిశుధ మందిరం ఈరోజు లేదు కదా మళ్ళీ ఎట్లా సన్మానించాలా ఎందుకు లేదంటే ఏసుప్రవే మందిరం నీ మందిరం ఏ మనం కూడా పాటపడతాం కాబట్టి ఏసు ప్రభు మందిరము ఆయన శరీరం మనము శిరస్సు అయిన కాబట్టి ఏసుప్రభు మనం కలిస్తే మందిరం అన్నట్టు దాన్ని సన్మానింపాలా అంటే జాగ్రత్తగా మనం ఆయనను సన్మానించాలా ఆయన సంఘస్థుని సన్మానించాలా ఆయన శరీరాన్ని సన్మానించాలా ఇప్పుడు చూడండి మూడో చెప్పబడ్డ విషయాలను మనం జ్ఞాపకం తీసుకుంటాం ఆత్ అక్కడ ఏమున్నాయో అవి ఐదవ అధ్యాయంలో ప్రకటన గంధం నుంచి ఆరంభమవుతాయి మొదటిదిగా మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆగలను అనుసరి ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే నాలుగవ వచనం నుంచి ఆయన ఆగలని ఆయన కట్టడలను నడుచుకొని ఆయన ఆగలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ప్రవర్తన కూడా ఉంది ఒకటి ఏంటంటే కట్టడలను కట్టడలను బట్టి నడుచుకోవాల దాని ఆయన ఆగలని ఆచరించాలా వాటిని అనుసరించి ప్రవర్తించాలంటే ప్రవర్తనలో నీకు మార్పులు రావాలా లేదు ఏదో కొబ్బరికాయ కొడుతున్నా అనేది కాదు కదా క్యాండిల్స్ వెలిగిస్తున్నాం అనేది కాదు కదా అవన్నీ అవి ఆచారం ఆచారాలు అన్నట్టు వాటి ప్రకారంగా ప్రవర్తించాలా అనేది కాబట్టి అట్లా చేస్తేనే కానీ అంటే దేవుని వాక్యానికి తగినట్లు జీవిస్తేనే కానీ నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆచారాలు నడుచుకున్నట్లు కాకపోతే ఆచరించడం నడుచుకోవడము ఆచరించడము ప్రవర్తించడం ఈ మూడు చాలా ముఖ్యమైన క్రైస్తవ జీవితంలో నడుచుకోవడము ఆచరించడము ప్రవర్తించడం అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఈ అధ్యాయంలో పదమూడు ఆశీర్వదాల గురించి చెప్పబడింది అది కేవలం ఏ స్ప్రభు తప్ప ఎవరి నీకు ఇవ్వరు కాబట్టి పదమూడవ ఆశీర్వదలు ఏంది అనేది అయితే పదమూడు ఆశీర్వాదాల గురించి చెప్పబడింది కానీ ముప్పై వచనాలు శిక్షకి లేక శాపాలకు సంబంధించిన దాని ఆ పదమూడు వర్షాలు అయిపోతే శాపంలకు సంబంధించినవి ఉన్నాయి ఒకవేళ మీరు వీటిని పా ఆచరించకపోతే మొదటిదిగా అయింది నడుచుకోవడం కట్టడలను బట్టి నడుచుకోవడం ఆయులను బట్టి వాటిని అనుసరించి ప్రవర్తించడం నడుచుకోవడం ఆచరించడం ప్రవర్తించడం ఇవి చేయకపోతే ఏమితుందని తర్వాత చెప్తా చేయడం వల్ల ఏం జరుగుతుంది మొదటిదిగా మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చను ఇచ్చదను ఇది మొదటి మొదటి మన కడవరి మొదటి వర్షకాలము మనం ఉంటుంది ఇప్పుడు కడవరి వర్షకాలం కాబట్టి పశుధాత్మ అభిషేకానికి సంబంధించిన విషయం మీద మాట్లాడుతుంది ఇక్కడ మీరు ఆయన కట్టడలను బట్టి ఆగిలను బట్టి అనుసరించి ప్రవర్తించిన వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదను కృప ఉన్నంత కాలమే నీకు కృప మీ భూమి పంటలను ఇచ్చెను అంటే నీకు ఐశ్వర్యం వస్తుంది సంపాదన వస్తుంది మీ పొలంలో చెట్లు ఫలించును గొడ్డుది ఉండదు ప్రతి చెట్టు ఫలించాల్సిందే దానికి పొరుగు మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ మా నూర్పు సాగుచుండే కట్ట కొయ్యడం అన్నట్టు కోస్తూనే ఉంటాం పంట మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భరముగా నిర్భయముగా నివసించేదు మనం భయపడకుండా జీవించాలా మన దేశంలో అంటే ఈ వాక్యలు పాటించాలా దాని ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసేదను మీరు పండుగన్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు ఏ దొంగ రాడు ఆ దేశంలో దుష్ట లేకుండా చేసేదను చూడండి దుష్ట మృగాల గురించి మాట్లాడుతున్నాడు మీ దేశంలోనికి ఖడ్గం రాదు మీ శత్రువులను తరిమేదను వారు మీ ఎదుట ఖడ్గం చేత పడేదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు ఇది ఆశ్చర్యం లేదా ఎన్ని దయాలను వెలగొట్టగలచినవు ఎన్ని చీకటి శక్తులను బంధించగలవు ఈ వాక్యాన్ని వాటి చూస్తే మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు సైతాన్ శక్తులు వణికిపోతాయన్నట్టు ఎందుకంటే మికాయలు దూత తన అనుచరులు వచ్చి నీ పక్షంగా కొట్లాడతారు వంట నీ ఎదుట నిలవడలేరంట సైతాను శక్తులు ఏలనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించదను నిబంధన చాలా ముఖ్యమైన క్రొత్త నిబంధన తను స్థాపించాడు కాబట్టి మనకి ఇంకా స్థిరమైన నిరీక్షణ మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యంను తినేదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండను నీకెప్పుడు కొరత ఉండదు అంటున్నాడు నా మందిరంను మీ మధ్య ఉంచేదను ఆశ్చర్యం ఇది ఏ స్ప్రవ్య మన మధ్యలో ఉంటాడు తిరైన గారు మందిరం మీ అందు నా మనసు అసహ్యపడద్దు అని ఎంతగానో ప్రేమిస్తాడు మనల్ని మనల్ని అసహించుకోవడంట అంటే దేవుడు అసహించుకుంటాడానికి కూడా ఉంది వాక్యం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడిన ఇందురు మీరు నాకు ప్రజల ఎందురు ఎన్ని వాగ్దానాలు చూడండి మీరు అవివ్యక్తులకు దాసులు కాకుండా వారి దేశం నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడినైన నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువ నిలువు నిలువుగా నడువ చేసి తిని మీరు నా మాట వినక నాగిలన్నిటిని అనుసరింపకపోతే ఏం జరుగుతుంది చూడండి ఇప్పుడు నా కటలను నిరాకరించినలా నాగిలన్నిటిని అనుసరింపగా నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్నలను నేను మీకు చేయనిదేమనగా మొదటిదిగా మీ కనులను క్షీణింపజేసి చేయునట్టు ప్రాణమును ఆయాసరిచినట్టు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించేదను పన్నులు క్షీణించిపోతాయంట ప్రాణము ఆయాసపడుతుందంట ఇది డయాబెటీస్ ఉంటేనే అవుతుంది ఇట్లాంటి రోగం మీ మీదికి రప్పించింది మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థం వ్యర్థము లఘను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థం లగును అంటే మీరు పంట వేసినా సరిగా మీ శత్రువులు వాటి పంటను తినేది రోగల మొలిచినా వాళ్ళు నేను మీకు పగవాడనవదును అది ఆశ్చర్యం కదా మీ తండ్రి నీకు పగవాడే ఇంత భయంకరం నేను మీరు చంపబడగరు సైతాను నిన్ను సునాయాసంగా చంపేస్తాడు మీ విరోధులు మిమ్మను ఏలేదరు అంటే నీ పొరుగువారు వారు నీ కవుడు వ్యతిరేకత ఉండే వాళ్ళందరూ మిమ్మను ఎవరిను తరమక్కపోయినను మీరు పారిపోయారు ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినకాల నేను మీ పాపం నను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను బురల తీర్పు దాన్ని సంబంధించిందే కదా మీ బల గర్వమును భంగపరిచే ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను అది ఇంకా వర్షం గురవదు భూమి పంట మీ బలము ఉడిగిపోవును బలహీనులు అయిపోతుంటారు మీ భూమి ఫలింపకుండాను మీ దేశ వృక్షంలో ఫలం ఇయ్యకుండాను మీరు నా మాట వినను వల్ల నాకు విరోధంగా నడిచినలా నేను మీ పాపంలో బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించేదను ఎంత శ్రమ ఎంత భయంకరమైన శ్రమ ఏడంతలంటే ఒక ఒక్క శ్రమకే మనం భరించలేం ఏడంతలు ఎదిగితే అది ఎంత అన్యాయం కూడా మన పని మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను ఇది చాలా డేంజర్ కుర మృగంలో సర్పంపి తెలియదు అది మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి చెప్పిన ఆమెను కూడా చెప్పిన ఆమె కూడా చూపిస్తే ఇదే నెంబర్ అనేది రెండు సార్లు అడిగిన మెసేజ్ కూడా రాలేదు మేడం అంటే సర్వర్ బిజీ నేను అడిగినా సార్ ఒక నిమిషం అదే స్వర వెళ్ళిపోండి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న శిక్షలన్నీ ఏడు ఆ యొక్క బోరల తీర్పులా మనకు కనిపిస్తుంటాయి చూడకుండా ఇరవై ఐదవ వచనంలో మీ మీదికి ఖడ్గం రప్పించేదను ఆమోస్త గ్రంథల గురించి మనం ఖడ్గం వాళ్ళు అది నా నిబంధన విషయమై విషయమై ప్రతిదండన చేయను నేనేమో మీతో నిబంధన చేసినాం మీ దునీకరించరు కాబట్టి మీకు తీరు శిక్ష తప్పదు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించేదను ఈ రోజు తెగులు ప్రపంచమతటు మీరు శత్రుల చేతికి అప్పగింపడదరు నేను మీ ఆహారంను అనగా మీ ప్రాణధారమును తీసివేసి తరువాత పది మంది స్త్రీలు ఒక్కో పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూణిక చొప్పున మీ ఆహారంను మీకు మరలా ఇచ్చేదరు ఎంత కష్టం చూడండి మీరు తిననే తినే తినేదలుగానే తృప్తి పొందదరు నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరుధంగా నడిచినలా నేను కోపపడి మీకు విరుధంగా నడిచేదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మను దండించేదను మూడు సార్లు జ్ఞాపకం చేస్తుంది ఏడంతలుగా శిక్షిస్తానే మీరు మీ కుమారుల మాంసము తినేదారు మీ కుమార్తెల మాంసం తినేదారు అది బహు భయంకరం నేను మీ ఉన్నత స్థలంలో పాడు చేసేదను మీ విగ్రహంలో పడగొట్టేదను మీ బొమ్మల పీనుగలుగా మీద మీ పీనుగలను పడవేయదను నా మనసును మీ అందు అసహ్యపడును నేను మీ పట్టణంలో పాడు చేసేదను మీ పరిశుద్ధ మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రహింపను అంటే మీ బలు నేను స్వీకరించను నేను మీ దేశంలో పాడు చేసిన తర్వాత దానిలా కాపడముందు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదరు జనముల లోనికి మీ వెంట కతి దూసేదను ఇది మనం చూసిన రామోస గ్రంథంలో మీ దేశము పాడైపోవును మీ పట్టణంలో పాడ మీరు మీ శత్రువులు దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న అది తన విషాది కాలంలో వీళ్ళు పోయిందే మంచిగా ఏంద్ర అనుకుంటుంది అంటే దేశం పుట్టినవాడు కూడా పోతేనే మంచిగా అయిందనుకుంటారు అది ఆ పాడయుండును దినములని అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దిన అనుభవించును మిగిలిన వారు తమ శత్రువుల ఉండగా వారి కృదంలో అధైర్యము పుట్టించేదను పుట్టుకొని ఆకు చప్పుడు వారిని తరుమను కడ్గము ఎదుట నుండి పారిపోయినట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదారు తరుమవాడు లేకయే పడేదారు యాక్చువల్గా శత్రువు పడిపోదా ఎవరు తరమకుండా వాడే పారిపోలు కదా కానీ ఇది ఉల్టా దేవుని బిడ్డట్ల తయారవుతారా అంట చేసిన వాళ్ళు తరుమవాడు లేకయ్యే వారు కడ్గమును చూచినట్టుగా ఒకరి మీద ఒకడు పడేదారు మీ శత్రువుల మీరు నిలవలేకపోయేదారు మీరు జనముగా ఉండక నశించేదరు దేశమును మిమ్మను తినివేయును మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషములను బట్టి క్షీణించిపోదురు మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయరు వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధంగా నడిచితిమనియు నేను తమకు ఏ విరోధముగా నడిచి తమ శత్రు దేశంలో తమను రప్పించి తిననియు అనగా లోబడని తమ హృదయంలో లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించప్పుకోని వల్ల నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇసాకుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును నేను అబ్రాహంతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును ఆ దేశం కూడా జ్ఞాపకం చేసుకుందును కాబట్టి చూడండి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఐదవ అధ్యయనంలో మనం చూస్తున్న విధానంగా రవి బ్రదర్ అన్నా యాక్చువల్గా మనం ఏం చేసిన సార్ మనం కూడా వాళ్ళకి మ్యూట్ చేయొచ్చు బ్రదర్ ఎట్లన్నా నువ్వు అక్కడ నంబర్ ఉంటుంది కదా అవునా ఆ నంబర్ దగ్గర పోయి నీకు వాళ్ళ పేర్లు కనిపిస్తాయి వాళ్ళ మైక్ కూడా కనిపిస్తుంది ఆ మైక్ మీద మనమే మ్యూట్ చేయొచ్చు వాళ్ళు చేయడం అవసరం లేదు ఇప్పుడు నేను చేసిన తీసుకండి చేసుకున్నాడు పర్లేదు ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా లేవియా ఖాండము ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనాల నుంచి చూస్తుంటే అక్కడ పదమూడు ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ ముప్పై శాపాలు ఉన్నాయి కానీ ఆయన కడవరి వర్షము మొదటి వర్షము కడవరి వర్షము మన కొరకు అనుకరించిన గొప్ప దేవుడు ఆయన ఎంతగానో ఆశ్రవదించి ఐశ్వర్యాన్ని మనకు అనుకరించండు దాని మీద మనకు ప్రేమ లేదు కానీ ఆయన అంధకర శక్తుల మీద మనకు విజమిస్తాడు ప్ర ఏడవ వచనంలో మన శత్రువైన సైతాను వాణి బంధకాల నుంచి మనకి విడలగల్పించి వాని మీద మనకు అధికారం ఇచ్చినట్టు కానీ హెబుల్ రాష్ట్ర పత్రిక పదవాధ్యంలో మనం రేపళ్ళ చూపిస్తాను ఇది పాత నిబంధన కాలకు శిక్షలు కదా బ్రదర్ మళ్ళీ కొత్త నిబంధన వాళ్ళకి ఎట్లుంటే శిక్షలు అంటున్నారు అవి మనకు వర్తించవు కదా అంటారు అవే శిక్షలు హెబ్యుల్ రాష్ట్ర పత్రికలో పదవాధ్యాయంలో మనం చూపిస్తాం దాన్ని యేసు యొక్క రక్తాన్ని తృణీకరించిన దాన్ని తొక్కేసి తొక్కేసి వెళ్ళిపోయిన వాటి పరిస్థితి ఏందీ ముఖ్యంగా ఈ ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా ఐదు రకాల శిక్షలు వాళ్ళ మీదకి వస్తాయి మొదటిదిగా అనారోగ్యము మరియు ఓటమి రెండవది కరువు మూడవది క్రూర నాలుగవది ముట్టడి ఐదవది బహిష్కరణ మొదటిదిగా మొదటిదిగా అనారోగ్యము మరియు ఓటమి రెండవది కరువు మూడవది క్రూరం పృగములు నాలుగవది ముట్టడి చివరిది బహిష్కరణ కాబట్టి ఈ ఐదు శ్రమలు ఉండబోతున్నాయి అనేది ఐదవ అధ్యాయం ఆరంభంలో మనకు పరిచయం అవుతుంది ఇక్కడికి నేను ఆపేస్తాను రేపర్దనం మరి కొంచెం దీర్ఘంగా తిని అటువంటి కృపను ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరశుద్రవకు తండ్రి మీకు మరణాలు వేసేనా కృపగల దేవ మీకే స్తోత్రాలనైనా ఓ ప్రభా యొక్క ఐదవ అధ్యాయం గురించి మీరు మాకు పరిచయం చేస్తున్నారు తండ్రి చరిత్రని రెండుగా విభజింపబట్టు చేసిన వాళ్ళు మీరే ప్రభా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది మీ ద్వారా వచ్చింది తండ్రి లేకపోతే మాకు అర్థం కాకపోయదు టైం కాలం ఎట్లా ఉంటుందో ఇయర్స్ ఎట్లా మాకు అర్థం కాకపోయేది ప్రభా పెగా నాకున్నారు మీ బిడ్డ ప్రతి ఇవన్నీ చూపిస్తున్నారు తండ్రి ఇవి చూడలేని బిడ్డలు ఉన్నారు ప్రభా వాళ్ళు కూడా చూచలాగానే ప్రేరేపించి ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం నేను వైరస్ నుంచి వ్యాక్సిన్స్ నుంచి మమ్మల్ని కాపాడి మహిమానందమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆమె ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడ సర్వోన్నతుల మహోన్నతులకు దేవ మహిమ చరిత్రకు తండ్రి కృపమయడానికి వర్ణాలేసయ్య గొప్ప దేవానికి స్థుతులు శ్రోతలు అర్పించుకుంటున్న గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాకుండా ఈ యొక్క మధ్యకాల స్థానంలో ప్రభావ మీకు సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు అందా నీకు కృతజ్ఞతలు అర్పించుకోవడం గొప్ప దేవ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన ప్రవా ఆయన బహుళ ఐదో విధానంలో ప్రభావ ఒక ప్రభావ దాన్ని ముందు ఏ రీతిగా అమలు పరిస్థితి శిక్ష అనే విషయం మీరు మా చేస్తున్నారు ఆశీర్వాదాలు ఎలా ఏ రీతి ఉంటే మా జ్ఞాపకం చేస్తున్నారు మా శత్రులు మేము ఎట్లా విజయం పొందుతాయి మేము ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ నా దేవ మీ యొక్క నిబంధన మేము మీరు ప్రభావ ప్రవర్తించు నైనా ఇస్తే ప్రభావ మీకు నిబంధనలు ఆచరించే ప్రభావాట్ని ప్రకటించే బిడ్డలుగా వాటిని ఆచరించి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని సహాయ చేయడం ప్రభావ నాది ఆ రీతి ఆ రీతిగా మేము నడుచుకున్నప్పుడే మాకు ఆశీర్వాదాలు వస్తాయని చూపించినారు ఆ రీతి నడుచిపోతే ఎన్నో శాపాలు వస్తాయని కూడా మేము చూపించినారు ప్రభా నాది ఏమైనా ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలని మీకు సహాయపడిన ప్రభావ ముద్రలకు సంబంధించిన వాక్యాల ప్రభావ ఈ విషయం మీరు మాకు పరిచయం చేస్తున్న ప్రభావిరీ అర్థం చేసుకునే విషయం ప్రభావ ఇక ఎక్కడి నుంచి అవి ఆరంభం చూపించినారు ప్రభావ నా ప్రభావ మేము ఆ రీతిగా నా తన ఇసు ప్రభావం మీ నిబంధనలు మీరే వాళ్ళ ఉండడానికి వీలైన ప్రభావ నేను మీ నిబంధన అనుసరించి నలుచుకునే బిడలు దాని ప్రకారం ప్రవర్తించే వాళ్ళ ప్రభావ నా తండ్రి ప్రభావంలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే చూపించని ప్రభావం ఒప్పుకుంటున్నా విలో ఓ ప్రభావ హృదయాలు సరిజని మమ్మల్ని క్షమించని ప్రభావ మీకు ఒక జ్ఞాపం చేస్తుంది నేను మీ కనికెరం చూపించే మీకు నూతనమైన అభిషేకం కనికరించిన మీ వాక్యాన్ని సంపూర్ణంగా మేము పాటించే బిడ్డలు మమ్మల్ని తయారు చేయని ప్రభావ నాది నా తండ్రి క్రమల కాలంలో ఉంటుంది ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా మీరు మాతో నిబంధన చేస్తున్నప్పుడు మేము తను మేరకున్నప్పుడు దాన్ని ప్రభావం ఉల్లంఘించుకున్నప్పుడు తన నిబంధనలు మేము పాటించి తంది మేము ముందుకు పోయి బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి మేము మను పచ్చే బిడ్డలుగా తయారు చేయడం తర్వా ఏడు ముద్రలు వాక్యం ధ్యానిస్తున్నప్పు మీరే మమ్మల్ని ఇంకా ఆత్మీలోపుతులు నడిపించండి ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకుని తర్వా ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించే బిడ్డలకు మమ్మల్ని తయారు చేయడం సాధిష్టమైన లేకుంటే బయట వల్ల తెగులు ప్రభావకరమైన చేరం క్షేయ రోగాలు వస్తాయి అని చెప్పి మీరు హెచ్చరించినారు ప్రభా అది జరుగుతున్న ప్రభావ ఈ కాలంలో ప్రభావ నైనా ఇష్ట ప్రభావ మీరు మాకు ముందుగానే చెప్పించినట్టి మేము వాటి నుంచి మీరు తప్పించుకోవాలంటే మీ నిబంధనలు మేము జీవించాలా ప్రభావ నైనా ఇష్ట ప్రభావ అన్న ప్రజలు ప్రభావం అతిక్రమించినారు కాబట్టి ఆ విషయాలు జ్ఞాపం చేస్తారు తిరిగి ప్రభా అది తిరిగి తిరిగి నెరవేర్తుంది ప్రభావ ఇక్కడ ఆత్మీయ ఇస్రాయల్ ఉన్నప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన ఇస్త్రా ఒకటే ప్రభా కాబట్టి ఆ విషయాలు యుగంతంలో మీరు మాకు జ్ఞాపనం చేస్తాను మరోసారి ప్రాభా ఆయన మీ నిబంధన ఎప్పుడు కూడా ప్రభావి కొట్టువేయడదు ప్రభావ నేను మీకు వాక్యం నిన్న నేను నిరంతరం ఏకరీత ఉంది ప్రభావ మీ ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాల ప్రభావ మీరే మాకు నడిపించండి మీ ఎందుకు భయంతో జీవించాలి మీ భయం ఉండాలి ప్రభావ నేను ఇస్తే ప్రాబ్ మీ గల జీవితం మాకు అనుగ్రహించమని ప్రావిస్తాం మా హృదయాలు నడిపించండి ప్రభావ మరియు దీర్ఘంగా ప్రభావ మీ వాక్యం మీరు ధరించడం ఖాయపడమని ప్రభా దంతు తోడు నడిపించండి ప్రభావ వైరస్ పరిధి మీరు స్వస్థపరచండి ఆ కల్వరి జిల్లాలో మీరు కృప మీ ప్రేమ జ్ఞాపకం చేసుకుని పట్ల కనికరి చూపించండి క్షమించండి స్వస్థపరిచే ప్రతి బిడ మీద ఆకర్షించుకొని వ్యాక్సిన్ బంధించి వైరస్ నుంచి కాపాడని ప్రభావ నైనా ప్రతి క్షణం మేము జాగ్రత్త జీవించాలా ప్రతి రూల్స్ మేము పాటించాలి ఈ లోకంలో ప్రభావ నైనా ఇసుక ట్రాఫిక్ రూల్స్ కూడా ప్రభుత్వ చిన్నది కూడా మేము ప్రభావ ఇచ్చానికి వెళ్ళలేదు ప్రభావం ఎందుకంటే వాడు లోకంలో వాడు పొచ్చున్నాడు ప్రభావ ఎప్పుడు అవకాశంతో పడేయడానికి ప్రభు కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా మేము జాగ్రత్తగా జీవించాల మీరు సహాయపడండి వాళ్ళు ఇంకేమన్నా ఓ ప్రవర్తన్ని మేము ఉల్లంఘించుంటే ప్రభావం క్షమించండి మేము నడిపించుకోవాల ఈ వాక్యం అనుకూలంగా మీరు జీవించి బిడ్డ తయారు చేసి మీ సహాయం మాకు అనుగ్రహించి మీ ఆత్మధారణ నిత్యం నడిపించి ప్రతి చోట మీరు కుమ్మలందరూ పెట్టుకోండి గ్రూప్ ప్రతి బ్రదర్స్ సిస్టర్ కుటుంబాలు మీరు ఆశ్రయించి బలపరచండి నూతనంగా అభిషేకించేసి వాళ్ళు కుటుంబంలో పిల్లలు మీరు కాపాడండి వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ ప్రొటెక్షన్ లో తప్పించి మీరు కొన్ని సాక్షులు పెట్టుకుని రాక సిద్ధపరచుకున్న ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళు కుటుంబాలు మీ జ్ఞాపం చేసుకుని బలపచ్చు అని త్వరలో పరిశుద్ధ నామూనా ప్రార్థించుకున్నాము తండ్రి పరిశుధ్ర గొప్ప దేవ కృపా మైడ కనికరంగల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభావ దేవాది దేవ యేసు ప్రభా పరిశుద్ర మీకు వందనాలు ఇస్తూ ప్రభా యేసు క్రీస్తునామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మీకు ఎంతో లెక్కలు లేనని వందనాలు ఇస్తూ ప్రభా నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభు దేవ ఎంతో మందికి తరుణం ప్రభా ఎంతో మందికి భాగ్యం దేవా మీరు మాకు ఇచ్చిన మీ కృపనే ప్రభావ మీ యొక్క కన్నికరంలోనే ప్రభావ మేసూ ప్రభా మీ యొక్క వాక్యాన్ని వీళ్ళగలుగుతున్నాం ఇసురు ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనాల ప్రభా ఆ వాక్యాన్ని పట్టుకోభా మేము మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభావ నడవాలా ప్రభా మీ ఆజ్ఞలను గైకుంటూ ముందుకు నడవాలా ప్రభా అనేక మన మన మాకు బయలుపరిచేసు ఇంకా మీ రోజులకు మీరు మమ్మల్ని నడిపించండి ప్రభావ కృప మేడ దేవా మా గొప్పతనం కాదేశ్వభ మీ యొక్క ప్రభా కృప చేత మీ యొక్క కనికరం చేత ప్రభు మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలే ప్రభావం ప్రతి ఒక్కరికి మీ యొక్క అభిషేకం దయచేయండి మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా సర్వశక్తి మంత్రుల జీవంగల దేవ పనికిరాని మాకొరికే ప్రభా పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ప్రభా మమ్మలని వేసే ప్రభావ మీరు రక్షించిన ప్రభావం మీకు వందనాల ప్రభా మీరే ప్రభా యుగ యుగంలో మయము పొందాలా ప్రభా ఈ సేయా మీకు వందనాల ప్రభా ఇంకా మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభావ దేవం మీ యొక్క ఆత్మ నడిపించండి ప్రభావ ఈ వైరస్ నుంచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ఇస్తూ ప్రభా దేవం మీకు ఎంతో లెక్కలినని వందనలు ప్రభావ అనేకులను మేము రక్షించాలో ప్రభా ఈ వైరస్ నుంచి ఇస్తూ ప్రభా మీ తట్టు తిప్పాలో ప్రభావ మీ నామ మహిమార్దమే వాడుకోమని ప్రార్థనిస్తున్నాం ప్రభావ వైరస్ వచ్చిన వాళ్ళకి విడుదల మీరు కలిగజేయండి ప్రభావ మోకరించి దేవాళ్ళు ప్రచతప పడి వాళ్ళ పాప జీవితాన్ని వదిలేసి ప్రభావ పరిశుద్ధిని తయారై మీకు ప్రభా జీవితాన్ని తీర్మానం చేసుకొని సమర్పించుకోవాలా ప్రభా ఆత్మకార్యం జరిగించండి ప్రభా మహిమోన్నత దేవుడు ప్రాభ మీరు ఏసయ్యా మీకు వందనాలు ప్రభా ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడు ప్రాభ పరిశుద్ధుడా మీకు ఎంతో లెక్కలేని వందనాలనైనా ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మాలో ఏసయ్యా మీ యొక్క రోషాన్ని పుట్టించండి ప్రభావ ఆత్మావేశాన్ని నింపండి ప్రాభ ఏసయ్యా విజృంభించి సేవ చేయాలా ప్రభా మీ నామం మహిమార్గమై ప్రభా ఈ అంత్య దినాలలో అందరి మీద మీ యొక్క పరిశుధా ఆత్మని కుంభరించి మీ నామ్మ మహిమార్థమై ప్రతి ఒక్కరిని వాడుకోండి నాయన ఏసే ఏకమైన విచారణ చేత కృంగిపోవడానికి వీల్లేదు ప్రభా వాటిని జయించాలా శోధన శ్రమలని జయిస్తూ ముందుకు నడవాలా ప్రభావ దానికి మా సొంత శక్తి బలంతో కానిపడి ప్రభా మీ యొక్క పరిశుధాత్మ శక్తి చేతనే మేము అది జయించగలుగుతాం కాబట్టి మోపరించి ప్రార్థన చేసి అది పొందుకొని దేవా మీ జ్ఞానం చేత నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభావ మహిమోన్నత దేవా కృప మీకు వదనాలు ప్రభా మీరే ప్రభ యువేగంలో మీనామంకే మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు మహిమ గల నామం ప్రార్థన్ చేస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడైండును గాక ఆమెన్లలుయ ఆమె ప్రజలు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్